అర్ధరాత్రి ఫ్రీ ఆ స్థితికి వీడు చేరుకుంటాడు అర్ధరాత్రి రాత్రి తొమ్మిదిన్నర పది ఏమిటికి అన్ని కట్టి పెట్టేసి నిద్రపోవడానికి కూడా వీలు లేకుండానే వాడు తయారు దానివల్ల వాడు బాగుకొనేది ఏమి ఉండదు వాడు బ్యాలెన్స్ షీట్లు ఇంకా ఇంప్రూవ్ అవుతాయి దానివల్ల వాడు ధరించి వాడు దాని దాని వాడు ఉంటాడు మనీడ్ పెర్సన్ ఈజ్ నాట్ ఏ హ్యాపీ పెర్సన్ మనీ మనల్ని బాగా వల్నరబుల్గా తయారు చేస్తుంది ఆ దేకర్ హ్యాపీ ఆర్ సెక్యూర్ కాబట్టి ఈ వాసనలో లోడ్ తగ్గించుకోవాలి వాసన లోడ్ తగ్గడానికి కావాల్సింది ఏమిటి అంటే వివిక్త దేశ సేవిత్వం ఏకాంతంగా ఉంటూ ఉండటం ధ్యానం చేయటం సంసారంతో సంబంధాలన్నింటినీ కట్ ఆఫ్ చేయటం ఈ సెల్ ఫోన్ లాంటిది అంబెలికల కార్డులాగా దాన్ని పెట్టుకోకడం ఏదో ల్యాండ్లైన్తో సరిపెట్టుకోవడం ఏదో కొంత సంబంధం ఇంకా ఉంది కాబట్టి లేకపోతే ల్యాండ్లైన్ కూడా తీసేసినా పర్వాలేదు కానీ ఇంకా సంబంధం ఉందనుకున్నట్లయితే ల్యాండ్ లైన్తో సరిపెట్టుకోవడం ఏదో లోడ్ తగ్గించటం లోడ్ ఆఫ్ వాసనాస్తిని బాగా తగ్గించి తు దట అప్పుడు కొంచెం మనస్సు కొంత ప్రశాంతంగా తయారవుతుంది ఆ వికారములు ఆ వాసనల యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది అప్పుడు క్రమంగా ధ్యానంలో ఇక ఏకత్వం అనుభవానికి వస్తుంది ఏకత్వం అనుభవానికి వచ్చే ముందు నిర్వాసనమైన నిర్వికారమైన మనస్సు అనుభవానికి వస్తుంది కొంచెం వాసనలో ఒక్క పిసరం ఉంటాయి వికారం కూడా ఒక పిసరం ఉంటుంది మో మొత్తానికి ఓవరాల్గా క్లీన్ స్కైలాగా క్లీన్ మైండ్తో ఉండటం అది అభ్యాసం అవుతుంది మీరు అది అభ్యాసం చేయగలిగితే కొంతకాలం చేయాలి దాన్ని అప్పటికి నిర్వికారము నిర్వాసనము అయిపోతే మనస్సు పరమాత్మ ప్రకాశతే ఆ ఆత్మతత్వం వీడికి అనుభవానికి వస్తుంది అప్పుడు కో మోహః కశోక ఇప్పుడు వ్యామోహం అనేది ఇంక ఉండదు శోకం అనేది ఏమీ ఉండదు కశోక అంటే శోకం ఎట్టిది అంటే శోకము ఉండదు అని అర్థం ఆక్షేపార్థం మృత్యోస్సమృత్యుమాతి ఇది నిందితత్వాచ్ఛ సృష్టిృష్టే భేద దృష్టి గలవాడు అంటే దేవుడు అక్కడెక్కడో కూర్చున్నాడు ఆయన సృష్టి చేశాడు వీళ్ళందరూ ఉన్నారు రాక్షసులు ఉన్నారు దేవతలు ఉన్నారు నేనున్నా నువ్వు ఇదంతా సత్యం ఇదే పరమ సత్యం అని ఇలాగ ఈ భేద దృష్టిలో ఉంటారు జనులు వైద్యులు ఆ భేద దృష్టి ఉన్నవాడిని గురించి సృష్టి సృ శృతి నిందించింది మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి అని మొత్తం వాక్యం ఎవడైతే జగత్తు అనేకంగా భాషిస్తున్నమాట వాస్తవం అందరికీ అనేకంగానే భాషిస్తుంది జ్ఞానికే అజ్ఞానికే సమానంగా భాషిస్తుంది సినిమా సత్యమని భ్రమపడేవాడికి సత్యం కాదని తెలిసి ఉన్నవాడికి ఒకే రకంగా కనపడుతుంది ఆకాశానికి రంగు లేదన్నవాడికి కూడా ఆకాశాన్ని నీలంగానే భాషిస్తుంది భాషించినట్టుగా సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు అని తెలిసి ఉన్నవాడికి సూర్యుడు ఇంకోలా ఏం కనబడ్డాడు వీడికి కనబడ్డట్టే వాడికే కనపడతాడు భాషించేది సత్యము కాదు అదేవిధంగా యాహ్య నానేవ పశ్యతి ఈ నానాత్మంతా సత్యము అని ఎవడైతే భ్రమిస్తాడో వాడు మృత్యోహ మృత్యుం ఆత్మోతి ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువులోకి పోతాడు ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి పోతాడని చెప్పడం ఒక జన్మని జన్మనహా జన్మ ప్రాప్తమవుతాయని చెప్పడం మృత్యోహ మృత్యుమాపవుతుంది అని చెప్తాడు మృత్యోత్స మృత్యుమాపవుతుంది ఇప్పుడు మనిషి ఒక సుఖంలోంచి ఇంకో సుఖంలోకి వెళ్తున్నాడా ఒక దుఃఖంలోంచి ఇంకో దుఃఖంలోకి వెళ్తున్నాడా చెప్పని ఉంటుంది ఒక క్రైసిస్లోంచి ఇంకో క్రైసిస్లోకి పోతూ ఉంటాడు అంతే మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఏమో ఉంటుంటాయి ఓ క్రైసిస్కి మరో క్రైసిస్కి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ను వీడు సుఖమని భ్రమపడతాడు ఇప్పుడు బరువు మోస్తూ ఉంటాడు బట్టల మూట పెద్ద మూట మోస్తూ ఉంటాడు అది అలా హెవీ లేడని అలా నొక్ తొక్కేస్తూ ఉంటుంది వీడిని ఆ ఎందుకంటే మోహం ఆ బరువు మీద ఉండే వ్యామోహం చేత అది మోస్తూ ఉంటాడు ఈ లోపల ప్లాట్ఫామ్ వస్తుంది ఇలాంటి వాళ్ళ కోసం ఎవడో పుణ్యాత్తుడు కట్టించిన ప్లాట్ఫామ్ అది చూడగానే బ్రతుకు దేవుడా అని ఆ మూట తీసే ప్లాట్ఫామ్ పెడతాడు ప్లాట్ఫామ్ లేకుండా కింద పెట్టాడు కింద పెట్టలేడు ఒకవేళ పెడితే ఇంకా మళ్ళీ ఎత్తుకోలేడు ఒకసారి నేను నడిచి వెళ్తున్నా ఈ కూరగాయలు ఒక అమ్మ ఎత్తుకోలేక ఇబ్బంది పడుతుంది అప్పుడు నేను గమ్ముని వెళ్ళి ఆ తట్ట ఎత్తి ఆవిడెత్తిమే పెట్టాను ఏమో అంత బరువు తెచ్చుకోవచ్చో కొంచెం తక్కువ బరువు తీసుకోపోయావా అని అని మాట వలసింది అంటే ఆయన నీకేమయా నువ్వు చెప్తావు ఇవన్నీ అమ్మాలి కదా మీరు డబ్బులు సంపాదించారు కదా అని అవును మా కాబట్టి ఆ సంసార భారాన్ని మోస్తూ ఉంటాడు మనిషి సో వీడు ఆ మూట పెడతాడు అంటే అప్పా ఎంత తేలిక పడ్డానో ఎంత ఓకే విడిపోతాను తేలిక పెడిపోయావు కదా ఇంకేవి అమూటమ్ అబ్బాయి దాన్నే కౌగులించుకొని నిలబడతాడు అక్కడ ఓ రెండు నిమిషాలు అవగానే ఇప్పుడు ఇంకా కంగారు ఇంత ఇంకా ఆలస్యం అవ్వకూడదు దేనికి అది మళ్ళీ నెత్తికెత్తేసుకోవాలనే కంగారు అది మళ్ళీ నెత్తికి పెట్టేసుకుంటాడు అది మీకు నల్ల నొక్కేస్తూ తొక్కేస్తూ ఉంటుంది మళ్ళీ అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాడు సంసారంలో ఇలాగే ఉంటారు ఒక ఇన్విజిబుల్ మూటను అలా మోస్తూ ఉంటాను ఎందుకు అయ్యా మోస్తావు అంత బరువు అంత బరువు అంత భారాన్ని అలా దుఃఖిస్తూ అలాగా నా ప్రారంభం ఇలా ఉందని దుఃఖపడుతో ఎందుకు మోస్తావు వదిలిపెట్టే చూడదు భయ్ వ్యదిలిపెట్టలేడు మృత్యోస్స మృత్యు మాపు అజ్ఞాని ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వెళ్ళడం కాదు ఒక మృత్యు నుంచి ఇంకో మృత్యువుకి వెళతాయి మృత్యోహంటే పంచమి షష్ఠీకాతుండే ఒక మృత్యులోంచి ఇంకో మృత్యువులోకి వెళ్తాడు పొయ్యిలోంచి పెనం మీదకి పెనం మించి పొయ్యిలోకి పొయ్యిలోంచి పెనం మీదకి అలా పడుతూ ఉంటాడు ఈ సంవసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు ద్వైత దృష్టి కలవాడు ఆ విధంగా ఉంటాడు ఇప్పుడు ఈ జగత్తు జగత్తుకి పరమాత్మ కారణము ఈ జగత్తు కార్యము మధ్యలో కరణం ఉందా లేదా కరణ కారణ కార్యాలు తీసుకొని సరిపడుతుంది శ్లేతాశుకర ఉపనిషత్తులో ఏమని చెప్పారంటే నతస్య కార్యం కరణంచ విద్యతే ఆ పరమాత్మ కార్యము కాదు కార్యకారణము కాదు కార్య కారణకార్యభావమే లేదన్నారు అక్కడ వ్యాఖ్యాత ఏమన్నారంటే అజ్ఞతజ్ఞాభ్యాం వ్యవస్థ అని రాశారు పరమాత్మ ఎందు కారణకార్యభావము లేదు అని అన్నారా ఎవడైనా వచ్చి ఏమండి ఈ జగత్ ఎలా వచ్చిందంటే పరమాత్మ నుంచి వచ్చింది అని చెప్తారు ఏమిటండి నిన్న పాఠంలోనేమో పరమాత్మ ఎందుకు కారణకార్యభావం లేదని చెప్పి వాడికేమో పరమాత్మ నుంచి కా జగత్తు వచ్చిందని చెప్పారే అంటే వాడు అజ్ఞాని అజ్ఞానికి ఏమని చెప్పాలి ఈ జగత్తు పరమాత్మ నుంచి వచ్చిందని చెప్పాలి లేకపోతే ఏమవుతుంది జగత్తు శూన్యం నుంచి వచ్చిందంటాడు శూన్యవాది వెళ్ళి అయితే పరమాణువుల నుంచి వచ్చిందంటాడు ఇంకొకడు అప్పుడు వాడికి ఈశ్వరుణ్ణి ఆరాధించి అంతఃకరణాన్ని శుద్ధం చేసుకునే ఛాన్స్ ఉన్నది ఇదంతా సత్యం అనుకుంటాడు తార్కి కాబట్టి వాడికి ఏం చెప్పాలి ఇది పరమాత్మ నుంచి వచ్చిందిరా ఇది ఇది ఇలా వచ్చింది అసలుది అది ఇది కాదు ఇది ఆయన నుంచి వచ్చింది ఆయన గొప్ప ఇదేం గొప్ప అని చెప్తే అప్పుడు దీనికేసి ఒకంత చూడడం మానేసి ఆ దేవుడికి అలా దండం పెడతాడు సూర్యుడికి దండం పెడతాడు కాబట్టి వాడికి కారణకార్యభావం వాడికి చెప్పాలి అజ్ఞ అజ్ఞనికి కారణకార్యభావం ఆత్మతత్వం తెలుసున్నవాడికి నతస్య కార్యం కరణంచే విద్యే కాబట్టి అజ్ఞ తజ్ఞాభ్యాం వ్యవస్థ అజ్ఞునికి తజ్ఞునికి తజ్ఞుని కొరకు అజ్ఞుని కొరకు తజ్ఞుని కొరకు కార్యకారణభావము ఉందని కార్యకారణభావము లేదని వ్యవస్థ చేయబడుతూ ఉంటుంది మంచిది ఒక శ్లోకాన్ని మనం పూర్తి చేశాం తరువాత సంభూతేరపవాదాచ సంభవ ప్రతిషిధ్యతే కారణ ప్రతి కారణం ప్రతిషిధ్యతే ఇది కొంచెం టెక్నికల్ సెక్షన్ ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తు ఫస్ట్ హాఫ్ ఈశావాస్యోపనిషత్తు అక్కడ ఆ మంత్రాలను కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అక్కడ ఏమనుందంటే అసలు ముందు అక్కడ పరిస్థితి తెలిసిన తర్వాత దాన్ని ఇక్కడ అన్వయించవచ్చు ఓకే అక్కడ ఏమనుందంటే ఈశావాస్య పుస్తకం పట్టుకొని వచ్చి ఉంటే అదో బాగుండేది టీకాకారులు ఏదో కొంత హెల్ప్ చేస్తాడు అంధం తమః ప్రవిశంది ఏ సంభూతి ముపాసతే అసంభూత్యాగం వ్రతా ఓకే ఇప్పుడు సంభూతి అసంభూతి అని ఉంది అంధం ఏ విద్యా ముపాసతే తోభూయతే ఏ అని ఇంకో ఉన్నది మొత్తం ఆరు మంత్రాలు అండి ఇవి ఆరు మంత్రాలు ఇవి సో అంధంతమంతి ఏ సంభూతి ముపాసతే అని మూడు మంత్రాలు అంధంతమంతి ఏ అవిద్యాముపాసతే అని మూడు మంత్రాలు అది వ్యవస్థ నేను కొంచెం మీకు దాని స్ట్రక్చర్ ఇస్తే చూడండి ఇక్కడ గౌరపదాచారాలు యొక్క వ్యవస్థలో తర్వాత వద్దాం ముందు అక్కడ ఉన్న స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి సాధారణంగా ఈశావాస్యోపనిషత్తులో ఈ మూడు ప్లస్ మూడు ఆరు మంత్రాలని పాఠం చెప్పడం మానసిక మిగతావి చెప్తారు పాట ఎందుకంటే కొంచెం పేచీ గ్రంథం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కర్మ ఉపాసన అనేవాళ్ళు ఉంటాయి జ్ఞానం తర్వాత వస్తుంది ముందు కర్మ ఉపాసన ఉపాసనకే పౌరాణిక పరిభాషలో భక్తి అనిపడు ఉపాసనకై భక్తి అని పౌరాణిక పరిభాషలో ఉన్నదాన్నే వైదిక పరిభాషలో ఉపాసన అంటున్నా పదముల యొక్క పరిస్థితి అది ఇప్పుడు కర్మ ఉపాసన ఉన్నప్పుడు కేవల కర్మ మాత్రమే చేసి ఉపాసనని నెగ్లెక్ట్ చేస్తే వాడు అయోగ్యుడు అక్కడ శృతి చాలా పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంది అంధం తమఃప్రవిశంది వాడు వాడు చీకటి గుయ్యారము వంటి నరకంలో పడిపోతాడు అంటే చాలా పరుషమైన పదప్రయోగం చేస్తుంది దాన్ని నింద అంటారు నిందంటే ఎక్కడ వనే కాదు పరుష పదజాలాన్ని వాడుతుంది ఎవడైతే కేవల కర్మ చేస్తాడో మనం చూసాం చాందోగ్యంలో చాందోగ్యంలో అక్కడ ఎలా ఉంది కేవల కర్మ చేసిన వాడు కర్మ కంటే విద్య ఉపాసనతో కూడి చేసిన వాడి కర్మ వీర్యవత్తరము అని ఉంది అంత పరుషంగా లేదు నిజం జనరస్గా ఉంది అంచేత భాష్యకారులు కూడా ఆ ధోరణికి తగ్గట్టుగానే కేవలకర్మ చేసిన వాడికి కూడా కొద్దిగా పుణ్యం వస్తుందిలే అని అనుగ్రహించారు వాడిని మాత్రం కాదనే ఉంది కానీ అనుగ్రహించారు ఇప్పుడు ఈ సంభావన ఇస్తారు అయ్యా మీరేం చదివారు ఘనాపాఠి ఓకే రెండు వందల రూపాయలు తీసుకెళ్ళండి ఆ తర్వాత ఆయన వచ్చే అయ్యా మీరేం చదివారు క్రమపాఠి అంటే నూట యాభై తీసుకెళ్ళండి ఇచ్చేసారు అందరికీ ఇచ్చేశారు ఇంకొక ఆయన వచ్చే అయ్యా మీరు ఏం చదివారు అంటే నేను సంహిత మాత్రమే చదివానండి పరాయితం ఉపనిషత్తులు చదవలేదని చెప్పాడు పరాయితం ఆరంజకం చదవలేదు అంటే ఒక అసలు వేదం అంతా చదువుకొని వాడిని అసలు లోపలికి ఎవరు నేను రానిచ్చాడు నువ్వు అసలు ఈ రైల్లో రాకపో అక్కడికి పో అని తోషించాడు ఇంకొక ఆయన అన్నాడు అలాగ ఫోన్లైన్ సంహిత మాత్రమే చదివి అప్పు వంద రూపాయలు పట్టుకుంటాం అని వంద రూపాయలు ఇచ్చింది అలా అంతేకాదు నూట యాభై సో తక్కువ చేసి సో ఆ రకంగా కేవల కర్మవాడికి దొడ్డి సంభావన అంటారు దీన్ని వేరేది అలాగే వద్ది మరి సో కేవల కర్మవాడిని ఏదో కొంత ఫలం వస్తుందిలే పర్వాలేదమ్మా తెలుసుకో మంచిది ఏదో నువ్వు మిగిలిన వేదం కూడా మళ్ళించవయా మళ్ళీ సంవత్సరానికైనా క్రమాంతం చదివితే నీకు పూర్తి సంభావన ఇస్తానన్నట్టుగా కేవల కర్మ వాడిని ఉపాసన కూడా జత చేసుకో ఏదో కొద్దిగానే ఫలం వస్తుంది అని ఒక అని చాందోగ్యం ఈ శవాస్యంలో మళ్ళీ ఏం పనికిరాదు నువ్వు కేవల కర్మ అవును సార్ అందంతమ్రవేశ అని చాలా పరుషమైన పదవి అతనితో నిందించా ఇంకో ఉన్నాడు వాడు ఏమంటాడంటే కర్మ చేయరు కర్మలు చేయడు సంధ్యావనం చేయడు నిత్యకర్మ చేయడు తద్దినం పెట్టడం ఏమీ చేయడం మరి ఏం చేస్తున్నారు అంటే నేను ఈశ్వర ప్రపత్తి చేశాను అంటాడు దేవుడికి పూజ నేను దేవుడు ధ్యానం చేస్తున్నాను అంటాడు హవిస్సులు ఇవి చేస్తాడు నేను మంత్రజపం చేస్తున్నాను ఉపాసన చేస్తున్నాను అంటాడు పురస్చరణ చేస్తున్నాను అంటాడు నిత్యకర్మ చేయడు ఏ పని చేయడు ఇంకో పని చేయడు దేవుడికి చేయాల్సిన నిత్యకర్మలు చేయడు తద్దనం పెట్టడు ఏమీ చేయడు ఏం చేస్తున్నారు అంటే దేవుని ఉపాసన చేస్తున్నారంటాడు దత్త ఉపాసన చేస్తున్నానంటాడు దత్త అంటే అందరికీ లోకువ ఈ ఉపాసకులకందరికీ లోకువ దత్త దత్త ఉపాసన చేస్తున్నానంటాడు లేకపోతే లలిత ఉపాసన చేస్తున్నానంటాడు అయితే శ్రీ విద్యోపాసనం చేస్తున్నామంటాడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఓ దండం పెట్ట అవతల పోతారు జనాలు డోంట్ దే డోంట్ డిస్టర్బ్ హిమ్ కేవలం ఉపాసకుడు కర్మ చేయడం లోకానికి ఉపయోగపడే కర్మ చేయడు కుటుంబానికి ఉపయోగపడే కర్మ చేయి ఏ కర్మ చేయడు కేవలం ఉపాసం ఇలాంటి వాళ్ళు కనపడతారు వీళ్ళు ఆ కేవల కర్మ చేసి వాడు నరకానికి పోతాడు అన్నారు కదా అంతకంటే లోతైన నరకానికి వీడిపోతాడు వాళ్ళు ఉంది ఏ విద్యాయాగం దత్తాహ తతో భూయ ఇవా ఇంకా అంతకంటే కూడా ఎక్కువ నరకానికి వీడిపోతాడు ఏమిటండి అసలు ఏ కర్మ చేయని వాడు లౌకికుడు వాడు బాగానే ఉన్నాడు వీడు ఉపాసన చేయకుండా కర్మం చేసినందుకు వీడు నరకనికి పోతాడు వీడిని తిట్టాడు ఏ ఉపాసన చేయనివాడు లౌకికుడు డబ్బు సంపాదించుకుంటూ వాడు బాగానే ఉన్నాడు పాపం వీడు ఏదో కొద్ది గొప్ప చేస్తుంటే వీడిని చేవాట్లు వేస్తున్నారు అయ్యా మీరు వీడిని వాడిని కూడా ఇలా నిందించి కూర్చోబెట్టారు ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి అంటే నాయన నిందించడం ముందు తాత్పర్యం లేదు నహి నిందా నింద్యం నిందితులు ప్రవర్తతే తింటు స్థుత్యం స్తోతం ఎవరిని తెచ్చడం ముందు తాత్పర్యం లేదు కర్మలు వేస్తని చెప్పడం కూడా అభిప్రాయం కాదు ఉపాసనలు వేస్తని కూడా అభిప్రాయం కాదు అయ్యా మీ అభిప్రాయం ఏమిటో సెలవు ఇవ్వండి మాకు అంటే కర్మ ఉపాసన కలిపి చేసుకో కర్మ చేసే టైంలో కర్మ చేయి ఉపాసన చేసే టైంలో ఉపాసన చేయి సూర్యుడు ఉదయిస్తున్నాడు చక్కగా అర్ఘ్యప్రధానమే గాయత్రి మంత్రం కంటే దాన్ని కర్మ అంటాడు అర్ఘ్యప్రధానం ఎవడో అయిపోయింది ఇప్పుడు ఇంకా నిత్యకర్మ పూర్తి అయిపోయింది ఉపాసనకు టైం అయ్యింది గాయత్రియ మంత్రం ఉపాసన చేయాలి కర్మ ఉపాసన రెండింటిని కలిపి సంధ్యావందనం నిర్మాణం చేశారు సంధ్యావందనంలో ముందు కర్మ ఉంటుంది కర్మ అంటే ఆచమనము నిత్య సంకల్పము నిత్య నీళ్లు జల్లుకోవడము అర్ఘ్యప్రదానము నిలబడి దండం పెట్టడము ఇదంతా కర్మ ఆ తర్వాత ఉపాసన సూర్యోపాసన ఆ రెండింటి యొక్క కాంబినేషను సంధ్యావనం ఎందుకని అర్ఘ్యప్రదాయంతో ఆపేసే ఇచ్చిన దాంట్లో మరి ఉపాసన ఎవరికి ఇస్తాం అయితే మళ్ళీ ఈ కర్మంతా ఎందుకు నేను గాయత్రీయే చేస్తాను కర్మ చేసి గాయత్రి చేయాలి అని వ్యవస్థ ఇది ఉంది అదొక సెక్షన్ ఓకే ఇది తెలిసింది కదండి ఇక ఉపాసనలోకి రండి ఉపాసనలో సాకార ఉపాసన సగుణ ఉపాసన అని రెండు ఉపాసన అంటేనే సగుణం సగుణ సాకార సగుణ నిరాకార రెండు ఈ రెండులో ఒకడున్నాడు నేను సాకారము నా దరిదాపులకు రావడానికి వీలు లేదు విగ్రహం అనే మాట దగ్గరికి తీసుకురావద్దు కేవలము సగుణమే ఈశ్వరుడు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు శక్తి రూపంగా ఉన్నాడు అడితే సగుణమైంది అటువంటి సగుణ ఈశ్వరుడే తప్ప ఆకారం దరిదాపులకు తీసుకురావద్దు అని ఒకడు అంటాడు అంటే వాడు వాడు గోతులో పడ్డాడు ఇంకొకడు ఉన్నాడు దేవుడంటే ఆకారమే ఈ నిరాకారం వాళ్ళని అసలు ఇక్కడ ఈ చుట్టుపక్కలకి రానివద్దు దేవుడంటే ఆకారమే అలా డ్రెస్సప్ అయి ఉంటాడు ఎప్పుడు మేకప్ వేసుకుని అలా డ్రెస్సప్ ఉండి ఇలా ఓ ఇలాగా ఇంకో ఇలాగే ఉంటుంది ఇంకా అసలు మార్పులు చేర్పులు ఏమి దాంట్లో కత్తి పట్టుకుంటాడు దీంట్లో గద పట్టుకుంటాడు అని ఇదే ఫైనల్ ఆకారమే ఫైనల్ అని లోకంలో మనకు కనపడుతూ ఉంటుంది కబీర్ దాస్ ఈ ఆకారాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు నేను చెప్పానంటే మీరు నొచ్చుకునే ప్రమాదం కూడా ఉంది కబీర్దాస్ అన్నాడు నువ్వు విగ్రహం ముందు నైవేద్యం అంటావు తినేవాడి ముందు నైవేద్యం పెట్టకూడదు చిలరివాడికి నైవేద్యం పెట్టురాని అడిగాడు ఇలా తెలియవాడికి నైవేద్యం పెట్టు ఇప్పుడు వాడు బిత్తగాడు ఉన్నాడు వాడు తింటాడు దేవుడు వాళ్ళలోనే ఉన్నాడు విగ్రహంలో ఉన్న దేవుడే అక్కడ ఉన్నాడు కాబట్టి నైవేద్యం నువ్వు పెట్టదలుచుకుంటే చక్కగా ఇక్కడ నైవేద్యం అక్కడ పెట్టవు అని చెప్పాడు అంచేతనే మన వాళ్ళు ప్రసాదం నలుగురికి పెట్టుకున్నారు ఎందుకంటే దోశ చిన్న ప్రసాదం చిన్న చిన్న ఉండలు చేసి పది మందికి పెట్టి అక్కడితో సరిపెట్టకుండా భోజనం కూడా పెట్టుకో ఎందుకంటే అది అది అసలైన నైవేద్యం అంతకుముందు నైవేద్యం ఉంటే అలా ప్రతీక అని అన్నాడే కాబట్టి కేవలము ఆకారమే అని పట్టుకుని అలా నైవేద్యం పెట్టేసి మీరెవరో ఇటుకేసి చూడొద్దని తెర వేసేసి ఆ తెరల లడ్డూలు బూరిహారులు బూరీలు అన్నీ అన్నీ డజన్ నైవేద్యాలు పెట్టేసి ఆ మళ్ళీ అన్ని అరిటాటలు కప్పేసి తెరవేసేసి లోపల కొట్టుకుపోయి ఆమె వెళ్ళి రెడ్డి అంటే వాడు దేవుడికి నైవేద్యం పెట్టినట్టే కాదు చాలా తప్పు కూడా అది అలా చేయకూడదు అసలు అంటే మనకి పెట్టాలండి మనం అక్కడ వెయిట్ చేస్తూ మనకే సాధువులకు పెట్టాలి బ్రహ్మచారులకు పెట్టాలి బిచ్చకాళ్ళకు పెట్టాలి అది నైవేద్యం మీరు కూడా తినాలి అది కూడా నైవేద్యం అని కాబట్టి ఈ ఆకారము అంత జిడ్డు పట్టుకున్నట్టుగా పట్టుకోకూడదు నిరాకారం కూడా మనం చూసుకోవాలి సంభూతి అసంభూతి సంభూతి అంటే సాకారం అసంభూతి అంటే నిరాకారం సంభూతి అంటే పుట్టింది ఆకారం అంటే పుట్టిందండి నిరాకారం అంటే ఇంక పుట్టుద ఏమీ లేదు దానికి అది అసంభూతి ఇప్పుడు దేన్ని ఉపాసన చేయాలి సాకారాన్ని చేయాలా నిరాకారాన్ని చేయాలా అంటే కేవల సాకారము అంటే నిరాకారము యొక్క మహిమ మిస్ అవుతూ ఉన్నావు ఈ ఆకారం జిడ్డులో పట్టుకుంటుంది అసలే నిరాకారము ఆకారం లేదంటే మరి ఈ కనపడే ఆకారాలు మాట ఏమిటి ఈ కనపడే ఆకారాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి కదా ఇప్పుడు ఈ కనపడే ఆకారాలన్నీ దేవుడు అంటావా ఇప్పుడు పృథివీ ఉన్నది నిరాకారము మట్టి కొండ సాకారము ఇప్పుడు కు ఆకారంలో ఉన్న మట్టి దేవుడు కాదు ఏ ఆకారము లేని మట్టియే దేవుడు అదే వ్యవస్థ అలా ఉందా వ్యవస్థ అలాగేమీ లేదు కుండ ఆకారం లేని మట్టి కూడా పృథ్వీ దేవుడే కుండ ఆకారంలో ఉన్న మట్టి కూడా పృథివీ దేవుడే ఇది బాగుందా లేకపోతే కుండ ఆకారంలో ఉంది ఆకారం ఉంది కాబట్టి అది ఇంకా దేవుడు కాదంటే బాగుందా కాబట్టి బ్యాలన్స్డ్ కనుక ఆరంభంలో ఆకారాన్ని తీసుకో దాని నుంచి నిరాకారంలోకి వెళ్ళాం ఆకారాన్ని తోసిపో అక్కర్లా మేము ఇంకా నిరాకారం మొదలుపెట్టామని విగ్రహాలు తీసిలో వచ్చేసే అక్కర్లా అవి ఇంట్లో ఉండని ఆమె కొట్టవు మీదపడి జనాలు భయం మీదపడి కొడతాయేమోనో అది ఎవడికో ఇంకోహి నెత్తిని పెట్టేసేస్తే మనకి తేలి అని చెప్పి ఇలాంటివన్నీ పట్టుకునేవాడు ఒకడు ఉంటాడు వాడిని ఎత్తిని పెట్టేసి కొంత దక్షిణ కూడా జత చేసి వాడిని ఎత్తిన పెట్టేసి అమ్మాయ్యా అక్కడికి లేకపోతే ఈ దిక్కుమాల విగ్రహం మీదపడి కొడుతుందేమో అని భయం వాళ్ళకి అలా ఆ విగ్రహమో శివలింగమో బాణమో అది వదిలి చేసుకుంటే వాళ్ళకి నిద్ర పట్టడం మన ఆయనగానండే శివలింగం పూజ చేసాడండే ఆయన చచ్చిపోతాం చచ్చిపోతాం అది వదిలిపెట్టి లేచక్క పోయాడు ఆస్తి ఇవ్వలేదు మరి ఆస్తి గురించి మీరు చింత చేయకుండా అది మేము టేక్ అని చేస్తాం ఈ శివలింగాన్ని మీరు పట్టుకోండి ఆస్తికి మాత్రం వీడు పనికిరాడు శివలింగానికే వీడు మీకు దక్షిణ కూడా మేము ఏర్పాటు చేస్తాము నాతోటి ఒక ఆయన దక్షిణ మీరు అట్టి పెట్టుకుంటే ఆ శివలింగం వెళ్ళిపోసుకొచ్చి ఎక్కడో పెట్టా ఎవడో తీసుకుని నాకు కావాలి పట్టికెళ్ళ నేను యంత్రం ఒకటి ఉంది నా దూరిలో యంత్రం ఒకటి ఉంది గోడకి యంత్రాక్ గు మీద ఎంత ఇలాంటివి యంత్రాలు ఉంటాయి కదండి ఆ చెక్క మీద పెట్టి దానికి ఏదో గుగ్గుబొట్లు ఇవే పెట్టి అలాంటి యంత్రం ఒకటి ఫొటో కట్టే ఒకటి ఉంది నోకరా స్వామీజీ వచ్చాను ఆయన ఎవోయో నువ్వేమో మొదలట్టే ఇది అడిగిన అడిగితే నేను మొదలుపెట్టలేదయ్యా మరి ఇక్కడ ఉంది ఏమిటిది ఇది శ్రీయంత్రం నువ్వు శ్రీ విద్యోపాసనం మొదలుపెట్టేవిటి ఆత్మతత్వం వదిలిపెట్టి ఇది కొత్తగా మొదలుపెట్టేవంట లేదా మరి అక్కడ ఎందుకుంది అంటే ఒక ఆయనకి ఇది బరువు అయిపోయింది అది నేను ఎలా వదిలించుకోవాలో నాకు తెలియట్లేదు నా కాళ్ళమే పడ్డాడు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే మీరు తీసుకోండి అన్నాడు వంద డాలర్లు కూడా దాంట్లో పెట్టి అమెరికాలో అంటే నేను వంద డాలర్లో ఆయనకి ఇచ్చేసి డాలర్లు మీరు అట్టే పెట్టను ఆయనకి ఇచ్చేసి ఈ పట్టని నేను పట్టుకుందా ఇక్కడ పెట్టాను అక్కడ ఎందుకు పెట్టండి పొంది నువ్వు చెప్పి ఎక్కడ పెట్టమంటావు ఎక్కడో ఒకటి ఎక్కడ పెట్టాను వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ ఇఫ్ యూ వాంట్ యూ టేక్ ఇట్ నో నో నాకు అక్కడ ఓకే లీవిట్ లీవిట్ నాకెప్పుడైనా అలా వెళ్తుంటే కలపడితే దండం పెట్టి ఆధారణం లేపోతాయి ఇలాగే దండం పెట్టాలనిపించినప్పుడు పెడతా లేనప్పుడు లేదు దీనికోసం దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పారాయాల్సిన అవసరం లేదు కదండీ అది దేవుడే ఆకారం మనస్సు యొక్క కల్పన తప్ప వాస్తవం కానే కాదు కాబట్టి సాకారము నిరాకారము రెండింటినీ మీరు సముచ్చయం చేసి మీరు ఆరాధించుకోండి నేను సాకార నిరాకార అని చెప్పాను కానీ వాస్తవంలో భాష్యకారులు శంకరులు ఈశావాస్యంలో దాన్ని ఏమని వర్ణించారంటే కార్యబ్రహ్మ కారణ బ్రహ్మ అని చెప్పారు సంభూతి అంటే కార్యబ్రహ్మ అసంభూతి అంటే కారణ కార్యబ్రహ్మ అంటే ఏమిటి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు ఇలా మాట్లాడతారు మేము కృష్ణుణ్ణి పూజిస్తాం కానీ నారాయణుణ్ణి పూజించమన్నారు ఒక ఆయన అన్నాడు నాతో మేము కృష్ణుడే పూజిస్తామని నారాయణుడిని పూజించడం అన్నారు నారాయణ అంటే ఎవరండి అని అడిగారు నా ఇప్పుడు పూజించవరాలు పూజించవోలు చెప్పడానికి కూడా ఆయన ఎవడో తెలుసుండాలి కదా ఎవర ఎవరంటే ఇప్పుడు కృష్ణుడు అవతారం కదా ఆ నారాయణుని అవతారం ఏంటి మరి మీ సమస్య ఏమిటి అవతారాన్ని పూజిస్తారు కానీ అవతారిని పూజించరా ఎందుకని కాదండి మాకు అవతారమే కావాలి అవతారి మాకొద్దు ఏమయ్య అవతారి లేకుండా అవతారమే లేదు కాబట్టి కృష్ణుని నారాయణుని కూడా పూజించాలి ఇంకొక వర్గం ఉంది వాళ్ళు ఏమంటారంటే మేము నారాయణుండే తప్ప ఈ కృష్ణుడు కృష్ణుడు జాంతానాయి అంటే అది నారాయణుడే ఏదో ఇది సెకండరీ నాట్ ఇంపార్టెంట్ ఎందుకనండి నారాయణుడు ఎక్కడో ఉన్న నారాయణుడు నీకు కావాలా ఇక్కడికి వచ్చి మన ముందు భూలోకంలో సంచరించిన వాడు నీకు అక్కర్లేదా ఇది ఎక్కడ భాష ఇది ఎక్కడ అభిమానం ఇది ఎక్కడ మూర్ఖత్వం రెండు ఉండాలి అలాగే సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ నిర్గుణ నిరాకారము సగుణ సాకారం రెండూ ఉండాలి ఇది అక్కడ చర్చ ఈ చర్చలో వాక్యం ఒకటి ఉంది ఏమిటంటే వాక్యము ఆయన ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకున్నారు గౌడపాదాచార్య ఆయన చర్చ కోసం ఏమిటంటే వాక్యము ప్రవిశంతి ఏ సంభూతి ముపాసతే అని ఉంది వాక్యం వాడు కార్యబ్రహ్మను ఉపాసిస్తాడు కారణతత్వాన్ని తెలుసుకోడు వాడు నరకంలో పడతాడు నరకం అంటే అజ్ఞానంలో పడతాడు అని ఇప్పుడు అక్కడ దేనిని అపవాదం చేశారు కార్యబ్రహ్మని అపవాదం చేశారు కార్యబ్రహ్మని అపవాదం చేశారు అపవాదం చేయడం అంటే రిజెక్ట్ చేశారని అర్థం రిజెక్ట్ చేశారు కదా కార్యబ్రహ్మని మాత్రమే ఎవడు ఉపాసిస్తాడో వాడు నరకంలో పడతాడో అని రిజెక్ట్ చేశారా లేదా పోనీ కార్యాన్ని వదిలిపెట్టి కారణ బ్రహ్మని అంటే ఎవడైతే కారణ మాత్రమే ఉపాసన చేస్తాడో వాడు నరకంలో పడతాడని రిజెక్ట్ చేశారా లేదా కాబట్టి నేదర్ కార్యం ఈజ్ ది ట్రూత్ నాకు కారణం ఇస్తే అల్టిమేట్ అట్లా అయితే అయితే మరి కారణకార్యాలు రెండూ ఎవళ్ళ కోసం చెప్పారు అజ్ఞాని కోసం చెప్పారు మరి జ్ఞానికి ఏమని చెప్పారు కారణకార్యములకు అతీతమైన ఆత్మతత్వము నీవేని తెలుసుకోని జ్ఞానికి చెప్పారు దీన్ని బట్టి మీకు కార్యబ్రహ్మ సత్యమనేది తెలుస్తోందా ఈ చర్చని బట్టి లేకపోతే అది మిథ్య అనే అర్థమైందా మీకు మిథ్య అని ఈ చర్చ ని అవునా కదా ఇది అక్కడ విశేషం అయితే ఒక ప్ర ఒక ప్రశ్న ఉదయ్యే కార్యబ్రహ్మ విథ్య బ్రహ్మయందరి కారణత్వం కూడా విథ్యే అటువంటప్పుడు ఈ కార్యకారణ ఉపాసనలను ఎందుకు చెప్పినట్టు సముచ్చయమైనా చెప్పారు కదా ఎందుకు చెప్పినట్టు అంటే దీని మీద ప్రశ్న భాషలోకి వెళ్ళే ముందు మీకు నేను స్ట్రక్చర్ అంతా చెప్తున్నాను దీని మీద రిప్లై ఎలా ఉంటుందంటే చూడు కార్యబ్రహ్మోపాసన కారణ బ్రహ్మోపాసన చెప్పారు సముచ్చయంగానైనా చెప్పారు సముచ్చయం చెప్పారు ఇక్కడ విడివిడిగా చెప్పి సముచ్చయం చెప్తారు ఇప్పుడు సముచ్చయం చేయాలంటే రెండింటిని కలిపి అండాలంటే ముందు ఆ రెండు ఏమిటో విడివిడిగా చెప్పి ఆ తర్వాత రెండింటిని సముచ్చయం చేస్తారు కాబట్టి కార్యబ్రహ్మోపాసన ఉంది కారణ బ్రహ్మోపాసన ఉంది నాయన ఒకటి పట్టుకుని ఇంకోటి వదిలిపెట్టేకు రెండు సముచ్చయం చేసి చెప్పుకోనే మాట ఉంది ఉన్నాయి కదా ఇవి మనం ఉన్నప్పుడు అవి మిథ్యం వెళ్ళాలంటాం అంటే దానికి సమాధానం ఏంటంటే కార్యబ్రహ్మోపాసన చేయమని చెప్పిన మాట వాస్తవం అలాగే కారణ బ్రహ్మోపాసన చేయమని కూడా శృతి చెప్పిన మాట వాస్తవం శృతి కార్యబ్రహ్మోపాసనని విధించింది గనుక కార్యబ్రహ్మ సత్యము అనే మాట మాత్రం అంగీకారం మరి ఏమిటి కార్యబ్రహ్మ ఉపాసనను ఎందుకోసం విధించిందంటే అంతఃకరణ శుద్ధి కోసం విధించింది రాగద్వేష నివృత్తి కోసం కార్యబ్రహ్మ ఉపాసనను విధించింది అంటే వీడు సంసారంలో ఉండే భోగాలను ఉపాసిస్తూ ఉంటాడు ఆ భోగోపాసన మాన్పించడం కోసం ఒక్కసారిగా భోగోపాసన మానేయమంటే వీడు అలా ఖాళీగా ఉండిపోయి కంగారు పడిపోతాడని ఆ ఉపాసన స్థానంలో కార్యబ్రహ్మని ప్రవేశపెట్టి ఆయన నువ్వు ఈ కార్యబ్రహ్మని ఉపాసన చెయ్యి అని చెప్పింది ఒకడు పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ రోజీ చదువుతో ప్యాకెట్ ఆడుతో కాఫీలు తాగుతూ ఉండేవాడు స్నానం పదింటికి చేసేవాడు అప్పుడు వాడికి నేను పను ఒకటి ఓ దేవతార్చన పెట్టి ఒకటి వాడి చేతిలో పెట్టి రేపటి నుంచి నువ్వు దేవతార్చన చెయ్యి అని పురమాయించా ఆయన భార్య చెప్పింది ఈయన కొంచెం పొద్దున్నే స్నానం చేసి ఉపాయం ఏదైనా చూడండి ఏదైనా పూజ ఏమీ లేకుండా అలా ఉన్నాడంటే నేను దేవతార్చన చేతిలో పెట్టి ఇది నువ్వు పూజ చేస్తూ ఉండు అని అది పుచ్చుకున్నాడు మొన్నడు పొద్దున్నే శిక్షడికి వేచి స్నానం చేసి దాన్ని దేవతార్చన చేసాడు ఎందుకంటే దేవతార్చన చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అది రూలు కాబట్టి కాఫీ తాగాలన్నా అది చేసి తాగాలి ఇది ఒక రూలు కాబట్టి అది చేసి తాగుతాడు ఇది ఎందుకు పెట్టినట్టు అంటే విగ్రహారాధనే పరమసత్యం అన్న అభిప్రాయం కాదు గ్రహారాధన ఆరంభమే దాన్ని దాని నుంచి పైకి వెళ్లాల్సి ఉంటుంది నా అభిప్రాయం ఏమిటంటే పొద్దున్నే న్యూస్ పేపర్లు ప్యాకెట్లు కాఫీలు ఇవన్నీ మానేసి ఈ ఉపాసనలోకి వస్తే ఒక అడుగు మంచి మార్గంలో ముందుకు పడింది అంతే అభిప్రాయం అంతేగాని ఇదంతా పరమసత్యం అదే కాదు కాబట్టి వీడి అంతఃకరణలో ఉండే రాగద్వేష నివృత్తి కోసం కార్యబ్రహ్మోపాసన అని చెప్పారు తప్ప కార్యబ్రహ్మ సత్యము అని చెప్పడం కోసం చెప్పలేదు పైగా కార్యబ్రహ్మని నిషేధించారు సంభూతిని నిషేధించారు కార్యబ్రహ్మ మిథ్యాన్ని తోసిపారేశారు కాబట్టి కార్యబ్రహ్మ అంటే అర్థం ఏంటండి అర్థం కార్యం అంటే పుట్టిన బ్రహ్మ అర్థం అంటే బ్రహ్మ యొక్క పుట్టుక కల్పితము అని తేలుతుంది కాబట్టి ఉపాసనా ప్రకరణంలో కూడా ప్రవేశించి ఉపాసన ఉంది కాబట్టి ద్వైతం సత్యము అనే మాట ఒప్పుకోదు కర్మకాండలో ప్రవేశించి కర్మ విధించింది కాబట్టి వేదము కర్మచేతన ప్రయుక్తమైన ద్వైతము సత్యము అనే మాట ఒప్పుకో మరి కర్మని విధించింది ఎందుకు ఆ మాట ఉంది ఇక్కడ అంటే వీడు జడు అంటే సోమరి ఈ సోమరితనము తమో గుణ లక్షణము దాని నుంచి వీడిని పైకి తీసుకురావడం కోసం వీడికి కర్మని విధించారు కర్మ చేయబడ్డారు కర్మ వీడికి చేయమంటే కామ్య ఏదైనా ఒక కోరిక తీరుతుందంటే చేస్తా లేకపోతే చేయదు అందుకోసం కామ్యకర్మని విధించారు అంతేగాని కామ్యకర్మ ఉంది కాబట్టి ఆ కర్మ చేసేస్తే ఈ కోరికలన్నీ టపటపా తీరిపోతాయని కాదు నిజానికి తీరుతాయనే హామీ కూడా లేదు నీ చేత ఒక మంచి కర్మ చేయించటమే ప్రయోజనం ఉంది అంతేగాని అంటే బెల్లముక్క చూపించి మిరియాల కషాయం తాగించడం చూపించి పెట్టి కాదు అలాగే తాయిలను చూపించి స్వర్గం అనే చూపించి తాయిలం అంటే తెలుసా ఓకే స్వర్గం అనే పెట్టి కాదు తాయిలను చూపించి మిరియాల కషాయం తాగించడం వాడికి మిరియాల కషాయం తాగి వాడికి జ్వరంతో ఉన్నవాడికి బెల్లముక్క లేకపోతే తాయిలం పెట్టేస్తే వాడికి రోగం వచ్చేస్తుంది అదే రకంగా ఈ భోగపరాయుణ నుండి వీడిని తీసుకెళ్లి స్వర్గంలో దిగబెడితే వాడు ఆ స్వర్గానంతని కూడా అతలాకుపలం చేసి పెడతాడు అక్కడ ఒక రౌడీలాగా తయారవుతాడు అదిగో నేను పుణ్యం తెచ్చుకోవచ్చని తీసుకురా తీసుకురా అంటాడు ఇంకా ఓర్వసనీ రమ్మని బతకనివ్వడం రోజూ డ్యాన్స్ అలా రోజంతా డ్యాన్స్ చేయమంటాడు కాబట్టి నిజంగా వీడిని అక్కడ పెట్టేసి అలా డ్యాన్స్ అలా అనుకోద్దు మీరు ఊరికే వీడి చేత కర్మ చేయించడం కోసం అలా చెప్పారు తాయిలను చూపించారు వీడు కొంత తాయిలను చూసి కర్మలు చేస్తుంటే చాలు లేదా ఈ తాయిలను కర్మలో నిత్యకర్మ చేయమన్నారు నిత్యకర్మలో ఫల ఫలమనే మాట ఉండదని చెప్పారు నువ్వు ఈ పాటికి దాని నుంచి బయటపడమని చెప్పారు ఆ తర్వాత నిత్యకర్మ చేస్తుంటే నీకు కర్తృత్వం కల్పితమని చెప్పారు ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదని దాని నుంచి కూడా పైకి తీసుకొచ్చేసారు గుణాతీత స్థితికి తీసుకెళ్ళాడు కాబట్టి వాడి చేత మెట్లెక్కించడం కోసం చెప్పిన మాటలే కానీ ఇవన్నీ సత్యములు ఈ ద్వైతమంతా ఈ కర్మలన్నీ సత్యాలు ఈ ఉపాసనలన్నీ కాదు ఇది మౌలికమైనటువంటి చర్చది లోకంలో ఓ రకంగా నడుస్తూ ఉంటుంది లోకాన్ని గురించి మనం అనుకునేది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రకరణం అది భాష్యకారులు బాగా నిరూపిస్తారు దృష్ట్యా తెలుస్తుంది అంధంతమంతి ఏ సంభూతి ముపాసతే ఇది సంభూతే उपात्वापवादा संभव प्रतिषिध्यू ये संभूति उपास संभूति अंत कार्यब्रह्म कार्यब्रह्म अंत जातब्रह्म अंत हिण्यगर्भुड़ी हिण्यगर्भुड़े एवलते जात ब्रह्मन लेकर कार्यब्रह्मे उपाससन चो वाला नारक पड़ता అంధం తమ ప్రవేశంది అంధం అంటే వివేకమును పోగొట్టే తమ అజ్ఞానమును ప్రవేశి పో ప్రవేశించరు అని సంభూతి యొక్క ఉపాసనని అపవాద చేసింది శృతి సంభూతే ఉపాస్యత్వ అపవాదాత్ సంభూతి అంటే కార్యబ్రహ్మ యొక్క ఉపాసనని త్రోసిపుచ్చింది దాన్ని బట్టి మనం ఏమైనా నిర్ధారణ చేసుకోవాలి కార్యబ్రహ్మనే త్రోసిపుచ్చినది సంభవ ప్రతిషిధ్యతే కార్యబ్రహ్మను త్రోసిపుచ్చినది అంటే అర్థమేమిటి బ్రహ్మయందు పుట్టుకను త్రోసిపుచ్చినది కార్యం అంటే పుట్టుక బ్రహ్మయందు పుట్టుకను త్రోసిపుచ్చినది అని అర్థం ఇప్పుడు ఉపనయనం చేస్తారు ఇంటికి ఉపనయనం చేసినప్పుడు దాన్ని కూడా జన్మ అన్నారు ద్విజన్మ అన్నారు ఇది నీ రెండవ పుట్టుకరా అన్నాడు అంటే రెండవ పుట్టుక ఎటువంటి పుట్టుక ఇది భావా భావ ఒక భావన నుంచి ఇంకొక భావనలోకి రావడం తప్ప అక్కడ మామూలుగా లోకంలో పుట్టుకనే ప్రసిద్ధమైన పుట్టుక కానే కాదు దాన్ని అలా చేయటం వల్ల ఇదేదో కొత్త పుట్టుక కాదు అభిప్రాయం చూడు నేను పుట్టేన పుట్టేననుకుంటున్నావు అది పుట్టుక కాదని చెప్పడం అనేది తర్వాత వీడు నేను గృహస్థు అయ్యాను బ్రహ్మచారి అయ్యాను ఈ కర్మ చేశాను ఆ కర్మ చేశానో అంటే నీకు మూడో పుట్టుక అవసరం అంటారు అదే విట్రా అంటే సన్యాసం అంటే మళ్ళీ ఇంకో పుట్టుకుందని కాదు అభిప్రాయం అనే అభిప్రాయం ఏంటంటే ఈ పుట్టుకలు నువ్వు ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కల్పితముడు అని అభిప్రాయం ఆ రకంగా వీడు ఆత్మతత్వాన్ని తెలుసుకునే వరకు వీడి చేత అడుగులు వేయించుకుంటూ పోవాలి సో ఆ ప్రక్రియలో భాగంగా సంభూతి ఉపాసనను చెప్పి ఆ తర్వాత సంభూతి ఉపాసనను కూడా నిషేధించటము జరిగినది ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఆయన అంటున్నది ఏమిటంటే నహి పరమార్థత సంభూతాయా సంభూతవాద ఉపపద్యతే ఇప్పుడు పరబ్రహ్మ నుండి కార్యబ్రహ్మ యథార్థంగా పుట్టేసింది ప్రకటమైపోయింది మేనిఫెస్ట్ అయిపోయింది పరిణామం అయిపోయింది అయితే అలా నిషేధించడం ఎలా యథార్థంగా పుట్టేస్తే దాన్ని తులసిపుచ్చటం ఎలా కుదురుతుంది కుదరదు కానీ తులసిపుచ్చారు కనుక అపవాదము చేశారు కనుక అక్కడ కార్యబ్రహ్మను కేవలము ఉపాసన కోసం కల్పించారు తప్పిస్తే అదే యథార్థమని ఎనిమిదవ శ్లోకం ఒకటి ఉంది ఈ సందర్భంలో ఆ శ్లోకం మీరు విని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నే రూపం నచార నాయుధాని నచాస్పదం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శ్లోకం అక్కడ దేవుణ్ణి ఉద్దేశించి స్తోత్రం ఇది హే ఈశ్వర తే రూపం నా తే ఆకారం నా ఇది రూపం లేదు ఆకారం లేదు ఆయు ఆయుధాలు ఏమిటండి దేవుడికి ఆయుధాలు ఏమిటండి ఆయుధాలు ఎవడికి తన చేతులతోటి తనని రక్షించుకోవడం జాతకాని వాడికి కర్ర కర్ర పట్టుకుని వెళ్తారు విలేజెస్లో చేతిలో కర్ర పట్టుకుంటారు ఎందుకని వీధి కుక్కలు ఉంటాయి ఈ కర్రను చూసుకోవతపోతాయి పాము ఉంటుంది ఈ కర్ర రక్షణకు ఉపయోగపడి ఉపయోగపడిందో లేదో తను వీడి చేతిలో పట్టుకోవడం యొక్క అభిప్రాయం అది సో కర్ర వెళ్తాడు సో కర్ర పట్టుకున్నాడు కాబట్టి ఇంకా దట్ దట్ ఈస్ నాట్ ది ఫైనల్ థింగ్ ఎనీవే సో ది పాయింట్ దట్ ఐ వాస్ మేకింగ్ ఈజ్ భగవంతుడు ఏమిటి భగవంతుడికి ఆయుధం ఏమిటండి ఇప్పుడు విలేజ్లో మనకి కర్రెందుకు అవసరమైంది మన చేతులతోటి కుక్కని కొట్టలేము పాముని చేతులతోటి పట్టేసుకునేవాడు కర్ర కర్రలేదు మనకి కర్ర అవసరమైంది ఎందుకంటే మనం అల్పులము మన శక్తి అంత మత కనుక దేవుడికి కూడా కర్ర కావాలి ధనస్సు కావాలి కత్తి కావాలి మరొకటి కావాలి అంటే అది ఏమన్నమాట అది అది మన సౌకర్యం కోసం దేవుడికి పెట్టడం నాయుధాని నచ్చ ఆస్పదం దేవుడు ఈ లోకంలో ఉంటాడు ఆ లోకంలో ఉంటాడు అంటే ఆయనకు కూడా ఓ అడ్రస్ పెడితే మనకి మళ్ళాగా అడ్రస్ అలాగ పెట్టేస్తే ఇవన్నీ ఉపాసకులకి ఉపాసన సంభవించున్నట్లు చేయటం కోసం ఉపాసకానం కార్యార్థం వీడు ఉపాసన చేయాలి దేవుణ్ణి భావన చేయాలి ఏం భావన చేస్తాడు ఏదో రూపము విగ్రహము ఏదో పెడితే భావన చేసుకుంటాడు పూజ చేయాలి షోడశోపచారం పూజ చేయాలి విగ్రహం లేకుండా ఎలా చేస్తాడు కాబట్టి ఉపాసకుల యొక్క ఉపాసనా కార్యము సిద్ధింపజేయడం కోసం ఈ లక్షణాలన్నీ పెట్టారు తప్పిస్తే ఇవన్నీ మీరు యథార్థం అనుకోకండి అని చెప్పారు కాబట్టి కార్యబ్రహ్మ ఉపాసన సిద్ధింపజేయటం కోసం కార్యబ్రహ్మను ప్రసంగం చేసినా కొంచెం అడుగు ముందుకు వేసి కార్యబ్రహ్మని త్రోసిపుచ్చినారు ఇప్పుడు కార్యబ్రహ్మయ్యే యథార్థమే అయితే మీరు ఉపాసించే కార్యబ్రహ్మ ఆ రూపము యథార్థము దట్ ఈస్ హండ్రెడ్ ట్రూత్ అయితే అలా నిషేధించడం కుదురుతుంది నిషేధించారు కాబట్టి ఉపాసనని కాదంటలేదు ఉపాసన కోసం కల్పించబడినది ఇక్కడ కొంచెం టెక్నికల్ పాయింట్ ఒకటి ఉంది నను వినాశే నూతే సముచ్చయ విధ్యర్థూత్యపవాద యథా అంధంతమంది ఏ అవిద్యాముపాసతే సత్యమేవా అని పూర్వపక్షం ఆ పూర్వపక్షాన్ని సరే నువ్వు చెప్పింది కరెక్టే సిద్ధాంతము ఇదంతా కూడా రేపు క్లాస్లో కంటిన్యూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి హరి ఓం శ్రీ గురుక్షో నమ ఓం